పరిశుధులగు దేవా మా ప్రియ పర్లోకి తండ్రి జీవం గల దేవ ఇసు ప్రభావ నీకు ఎంతో వందాలనైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివరాత్రు కాచి కాపాడి అయినా దినం ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించినందుకే నీకు ప్రతి విషయంలోనైనా మీ కృప మీ సాయం మాకు అనుగ్రహించినందుకే నీకు అందుని బట్టి నేను స్థుతిస్తున్నామనైనా గనపరుస్తున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటామైనా ఇక సాయంకాల సమయనైనా మీ పాదసంధిలో మీ కూడి ప్రభ మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ఇచ్చిన నీకు ఎంతో వందాలైనా లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించడానికై నీకు ఎంతో వందాలైనా వాక్యాల ద్వారా మీరు మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఇంకా మేము ఇంకా మీదట ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలో ప్రభావ మీరు మాట్లాడండి ప్రభావ ఈ చివరి కాలంలో భయంకరమైన కాలాలు మీ ఉంటుందిగా ప్రభు మా పిలుపు మా ఏర్పాటు మీరు నిత్యం చేస్తే బహు జాగ్రత్త కలిగి మేము జీవించాలా ఇక మీదట మేము ఏ రీతిగా ముందుకెళ్ళాలా మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాన్ని ఇంకా మేము మెరుగుపరచుకోవాలా ప్రవ్వ ప్రతి దశలోనైనా మీకు అంగీకారంగా మీ చిత్తానుసారంగా మేము ముందుకు పోలాగనా మీ చిత్తాన్ని గ్రహించి ముందుకు పోలాగనా ప్రార్థన పూర్వకం ముందుకు పోలాగిన మీ కృప మాకు అనిగ్రహ్రహించి బలపరచండి అయినా మీరు అక్కడ తొలగింది మీరు సిద్ధపడాలా అనేకులు అలాంటి సేవల నడిపించి బలపరచండి ఈ సాయంకాల సమయంలోనైనా రానబెడ త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రవ్వ గొప్ప దేవానికి ఎంతో వందాలైనా పాటల ద్వారా మీరు మహింపొందండి వాక్యాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఓ దేవ మమ్మల్ని నడిపించమని మీకు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వాక్యం లేని సత్యాన్ని మా ఆత్మీనేత లిపి ప్రవ్వ మీరు మాతో మాట్లాడి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల ప్రార్థిష్టం తండ్రి ఆ మీన్ ఆ మీన్స్ సార్ నేను వల్లసి పోలేనయ్యా ఏసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు ఏసునాతో నీవుండగా నేను వల్ల సి పోలేనయ్యా ఇసునా ఉండగా నేను వల్ల సిలేనయ్యా సమాధాన కర్తవో నీవేనయ్యా సర్వాశక్తుడవో నీవేనయ్యా సమాధాన కర్తవో నీవేనయ్యా సర్వాశక్తుడ నీవేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన నీవేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా తల్లియో తండ్రియో నీవేనయ్యా ఆదరణ కర్తవు నీవేనయ్యా తల్లియో తండ్రియో నీవేనయ్యా ఆదరణ కర్తవు నీవేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వల్లసి పోలేనయ్యా తో నీవుండగా నేను వలసి పోలేనయ్యా చీకటిని తొలగించే వెలుగునివే రక్షించే దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించే వెలుగువునివే రక్షించే దేవుడవు నీవేనయ్యా ఇసునాతో నీవుండగా నేను వలసి పోలేనయ్యా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 పరశుద్ధ్రవ దేవా మీకు వందనాలనైనా మహోన్నతులకు తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంత వందనాలు ఓ నైనా మీ అందరి తండ్రి మిమ్మల్ని మాకు ఆసక్తి పుట్టించమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని ప్రేమించేలాగా మిమ్మల్ని వెతుకులాగా శాపడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా అది మేము చేయాలా ప్రభ ఈ లోకంలో బహు కష్టతరంగా ఉంటుండగా పరిస్థితులు ప్రవ్వ మిమ్మల్ని సంపూర్ణంగా ఏ రీతిగా మీరు మత పాటు నరణా యొక్క గ్రహింపులోనికి మేము పోవాలను మాతో మాట్లాడి మళ్ళీ బలపరచమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా మా ప్రియుల అనేక మంది తను అనారోగ్యంగా ఉంటుండగా ఎంతో దుఃఖంగా కుటుంబాల సమాధానం ఉంటుండగా వారందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం వారిని పట్టి పెడుస్తున్న దురాత్మక నేసాన బంధిస్తున్నాం ప్రభ వాటన్నిటి నుంచి వారికి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చిన అధికారాన్ని మీ మైమార్థంగా వాడుతున్నాం సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ శక్తి లేకుండా మీ యొక్క పరిశుత్మ నడిపింపు లేకుండా మేము ఏమీ చేయలేం నిసహలం ప్రభావ అందుకే నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి పోతలేనన్నారు నైనా నేను వెళ్తేనే మీకు మంచిది అన్నారు అవును ప్రభ పరిశుధాత్మ అనుగ్రహిస్తానన్నారు కాబట్టి ఇప్పుడు యొక్క పరిశుధాత్మ అందరి సహవాసము అందరి ఆనందం మాకు అనుగ్రహించమని మాతో మాట్లాడండి ప్రభా నీవు మేము దేనికి భయపడమనైనా కాబట్టి మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాలా మీరు ప్రతి క్షణం మాతో పాటు ఉన్నారని ఎట్లా గ్రహించాలా అటువంటి తన్మల్ గ్రహింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇలాపోయినను ఓ ప్రభు ఎటువంటి అపాయం మాకు వాటిలా లేదని వాక్యం సెలవిస్తుంది కానీ గాణాధకారంలో అయితే ప్రతి ఒక్కరి జీవితంలో క్రైస్తవ జీవితాలలో ఇవన్నీ మీరు మాకు చూపిస్తున్నారైనా సహాయపడి మీ మై మారుదంగా నిలబెట్టుకోమని ప్రతి ఒక్కరిని ఆదరించండి ముఖ్యంగా ప్రభా అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం వారందరూ స్వస్థత పొందాలి ఎందుకంటే మీరు స్వస్థపరిచ యుహోవాన్ వాక్యం ఉంది అవును ప్రభ మీరు పొందిన గాయల చేత మాకు స్వస్థత అని ఆ వాక్యం మా జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఆ వాక్యం మేము అడుగుతున్నాం మా ప్రియులను అందరినీ ఆశీర్వదించండి స్వస్థపరచండి తిరిగి లేచి మీ కొరకు సాక్షిగా జీవించాలి ప్రభావ కాలం అయిపోయింది కానీ ప్రభావ ఇంకొక కాలం మాకు మీరు ఇంకొక అవకాశం మీరు మాకు ఈసారి మేము కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోలాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్ సిస్టర్స్ అందరినీ తండ్రి ఆదరించండి బలపరచండి నేను మీరు మా పక్షంగా ఉన్నారన్న ధైర్యంతో ముందుకు పోలాలని నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె దేవునికి ఇష్టట అన్న అంశం గురించి కొంతసేపు మీతో నేను ధ్యానించిన నష్టపడుతున్నా ఆయనకి ఇష్టలుగా ఉండడము మరియు ఆయనని ఏ రీతిగా వెతకాల ఇష్టలుగా ఉండడం వెతకడం ఈ రెండు బహు ఆసక్తి గల అంశములు రెండింటిని కుదిర్చి నేను ధ్యానించింది కాశపడుతున్నా ప్రభు మనకు సాయకుడు ఎందుకంటే ప్రతి దశలో ఏ రీతిగా అతనితో మనం సన్నిహితంగా ఉండాలన్న విషయాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనల్ని పుట్టించిందే ఆయన గురించి తను బయలుపరచుకోవడం కొరకు ప్రభు ఎప్పుడు తను తాను బయల్పరచుకోవాలనే ఈ యొక్క సృష్టిని ఈ లోకానికి తీసుకొచ్చింది లేకపోతే ఆయనను ఎప్పుడు గుర్తించలేరు ఎవరు గుర్తించలేరు ఆయన దేవుడని కాబట్టి సృష్టికర్త ఎందుకు సృష్టించిండు అంటే ఆయనని ఆయన బయలుపరచుకోవడం కోరుకు కాబట్టి ఇప్పుడు మనం ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఆయన చిత్తం ఏంటంటే తనని బయలుపరచుకోవడమే కాబట్టి మనము అది గ్రహించిన మనం ఏం చేయాలా అతన్ని బయలుపరచాలి అందరికీ ఈయననే జీవం వల్ల దేవుడని బయలుపరచాలా అందుకు సువాత పనిచేస్తాం నశించిన వారికి అధిక మనం అంటాం కరెక్టే కానీ ఫస్ట్ ఆదామ ఎందుకు సృష్టించండు తను తాను బయలుపరచుకోవడం కోరుకు కాబట్టి అది ఆయన యొక్క చిత్తం ముఖ్యమైన చిత్తం బైబుల్ అంత కాబట్టి అటువంటి చిత్తంలోనికి ప్రభు మనల్ని నడిపించాలనేసి మనం కొంతసేపు సమయాన్ని గడుపుదాం ఈ యొక్క వాక్యం ద్వారా హెబ్బిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం హెబ్బిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలా అంటే నీకు కావాల్సింది విశ్వాసం సరే ఈరోజు ఈ లోకంలో ప్రతిదాన్ని విశ్వసిస్తాం కదా కానీ జీవం గల దేవుణ్ణి విశ్వసిస్తామా అది పాయింట్ అన్నట్టు కాబట్టి తన విశ్వాసం ఉంచాలంటే ఆయన జీవం గల దేవుడిని ఫస్ట్ పాయింట్ ఆయన జీవం గల గుర్తించి మనము ఆయనని స్థుతించి గనపరిస్తేనే కానీ ఆయనకి ఇష్టులుగా ఉండలేం ఉదాహరణకి ఆయన ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పి వెళ్ళిపోతే అర్థం లేదు ఆయనకి ఎట్లా ఇష్టలుగా ఉండాలనేది అర్థం ఒక గొప్ప వ్యక్తికి ఇష్టం ఎట్లా ఉండాలా ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు బాసస్కి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే స్వార్థంతో బాస్ అంటే ఎవరికి ఇష్టం ఈ లోకంలో అయినా కానీ ఏం చేస్తారంటే వీళ్ళు వేషధారణ అన్నట్టు ఈ లోకస్తులు ఈ లోకస్తులు వేషధారణ మనం అట్లుండం ఎప్పుడు పొగడాలా ఎప్పుడు సైలెంట్గా ఉండాలా అనే విషయం మనం చేస్తాం ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఖండించాలా ప్రేమ పూర్వకంగా ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని చెప్తాడు కసవర్తలు ఏసుప్రభు మీరు అట్లనే మాట్లాడాలంటాడు ఈ రెండూ కాకుండా ఇంకొక రీతిగా మాట్లాడితే అది దృష్టి నుంచి పుట్టింది కూడా అంటాడు కాబట్టి ఆయన మాటలని విన్నప్పుడు ఆయన తను తాను బయలుపరచుకున్నట్టు తెలుస్తూ ఉంటుంది అందుకు మనము ఆ యొక్క మాటలను వినాలా ఏసుప్రభు యొక్క ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని బహు జాగ్రత్తగా వింటే ఎన్నెన్నో సీక్రెట్స్ మనకి బయలుపరచబడతా ఉంటాయి కాబట్టి ఇక్కడ పౌలు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట ఎవరికి విశ్వాసం ఉండదంటే అనుమానాలు ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉండదు అనుమానాలు ఉండేవాడికి ఇది నిజమా సైతాను ఫస్ట్ టైము ఆదాం హవలతోని ముఖ్యంగా హవతో మాట్లాడటప్పుడు ఇది నిజమా అన్నాడు అంటే అనుమానాలు రేకెంతించేవాడు వాడు ఫస్ట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాడు అనుమానాలే పెడతా ఉన్నాడు నువ్వు బయటికి పొద్దువు ఇది అవుతుందో కాదు అప్పుడే కదా నువ్వు ప్రార్థన చేసింది ప్రవ్వా ఇది కార్యం జరిగేలాగిన సహాపడు ప్రవ్వా అని నీకు చెప్పి ప్రార్థన చేసేసి ఆమెనని వెళ్ళిపోతున్నావు కానీ బయటికి వెళ్ళినాక ఇది అవుతుందో కాదో అని అనుమానం వస్తుంది వాడిస్తాడన్నట్ట అయితే ఆ రోజు వాడు సర్పం రూపకం వచ్చి హవ్వతో మాట్లాడిండు ఈ రోజు వాడు ఆ రూపకంగా మాట్లాడడానికి వీల్లేదు ఎందుకు అంటే వాడి యొక్క ఏమంటాము వాడి యొక్క గుణగణము ఆల్రెడీ మన శరీరంలో వచ్చేసింది ఆదమ వల ద్వారా కాబట్టి వాడు ఎప్పుడు నీ మనసులోనే ఉంటాడు నేను అందుకే ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు ఫైవ్ థర్టీ కి స్టార్ట్ అవుతుంది ప్రేయర్ సిక్స్ థర్టీ ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ సమ్టైమ్స్ ఒక ఫార్టీ ఫైవ్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తాను నేను ప్రేయర్ ఫస్ట్ ప్రేయర్ నేను ఏంటంటే ఆ టైంలో ప్రేయర్ చేస్తుంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేయంగానే నీ మైండ్ ఎక్కడెక్కడ పోతుంటాయి ఉద్యోగం పరిగెత్తాలి ఆవిడ పరిగెత్తాలా ఆ పనులు చేయాలా ఈ పనులు చేయాలా షాప్కి పోవాలా అవి తీసుకొని రావాలా ఇవి తీసుకొని రావాలా మైండ్ పది విధాలుగా పోతుంటాయి అది వాడు కంట్రోల్ తీసుకున్నాడు అన్నట్టు అందుకే పొద్దున్న లేయంగానే ఫస్ట్ ఏం చేస్తుంటే ప్రభావ నా మనసు తీసేసి క్రీస్తు కలిగిన మనసు నాకు ఈ ప్రభు అని ఫస్ట్ ప్రార్థన చేసి అప్పుడు నేను ఇంకా వర్షిప్ స్టార్ట్ చేస్తాను వాక్ష లేకపోతే ఏమైందంటే నువ్వు ప్రార్థన చేస్తున్నంత వరకు నీ మైండ్ని వాడు ఇటు అటు అటు ఇటు తీసుకొని ఉంటాడు ఇది సాధన ఇది కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు కొంతకాలానికి ఏమైందంటే నీ మైండ్ని నువ్వు పక్కా ప్రభు మీద కేంద్రీకరించుకోగలవు ప్రార్థనలు లేకపోతే నువ్వు ఎంత ప్రారం చేసినా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి నీ మన అటుపోతా ఉంటుంది కళ్ళు తెరుస్తూ ఉంటావు అటు దిక్కులు చూస్తూ ఇంకా జాలే ప్రార్థన ఆమెన్ అని చెల్లిపోతూ ఉంటావు అది కాదు ఆయన ఆయన నిన్ను నీ అంతా ఆయన అంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలా అంటే ఫస్ట్ పాయింట్ నువ్వు విశ్వాసంలో ఉండాలా అందుకే ఏసుప్రేమ గురించి మనకి ఎట్టి పరిస్థితుల్లో అనుమానాలు ఉండద్దు పాయింట్ అది ఆయన మీద ఆయన గురించిన విషయాలలో ఏవి అనుమానం ఉండదు నేర్చుకోవాలని తప్పను ఉండాలి అంతేగాని అనుమానం ఉండదు ఇది కరెక్టా ఆయన చెప్పింది అవుతుందా అట్లా ఉండదు ధర్మట అయితే నా వాడు నాకంటే బరు విశేషమైన అద్భుత కార్యలు అన్నాడు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే చెప్పండి అనుమానం ఉంటేనే కదా అనుమానం ఉంటేనే కదా కాబట్టి ఆ అనుమానపు ఆత్మ నుంచి నువ్వు బయటికి రావాలా అందుకు నువ్వు ప్రార్థించేయాలా నేను సెకండ్ అట్లా పాయింట్ చేస్తా ఫస్ట్ పాయింట్ నా మనసు తీసేసే ప్రభావ నీ మనసు నాకు అనుగ్రహించి క్రీస్తు కలిగిన మనసుని నేను ధరించుకోవాలా ప్రభ నాకు సహాయం తెచ్చే ప్రభావ ప్రతి చిన్న చిన్న దానికి ప్రార్థన చేస్తా నేను అట్లా నేర్చుకున్నా నేను తర్వాత ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తానంటే నా మనసు ఇంకా మీ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రభా మీ చిత్తాన్ని నడిపించండి ఈ ఆరాధనలో నాకు ఎట్లా ప్రార్థన చేయడానికి రాదు ప్రభా నువ్వే నాకు నేర్పించు ప్రభావ అని అడుగుతాను అప్పుడు స్టార్ట్ అయిపోతానంటే ఇంకా దాని తర్వాత పరుషురాత్మ దిగడం భాషలలో దేవుని స్థితించడం కనపరచడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం పైకి దేవుని బిడ్డలే ఉండొచ్చు భక్తిగా ఉండొచ్చు కానీ ఆయనంత విశ్వాసము లేకపోతే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండలేవంట దేవునికి ఇష్టనుగా ఉండాలా అనేది పాయింట్ నేను ఇక్కడ మీకు దేవునికి ఇష్టనుగా ఉంటే నువ్వు ఏది కావాలంటే అది నీ పక్షంగా చేయడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇష్టంగా ఉండకపోతే ఇప్పుడు మనకు లోకంలో అరే ఆ బ్రదర్ దగ్గర పోతే ఏమన్నా అవుతుంది ఎందుకు ఆయన దగ్గర పోతాం అరే మనడు వచ్చిండు అని మనం సాయం చేస్తామా అది పాయింట్ అన్నట్టు ఎందుకంటే మనము ఆయన స్వరూపంలో చేయబడ్డం ఆయన తలంపులు కూడా ఇట్లనే ఉంటాయి అది నేను చెప్పే పాయింట్ కాబట్టి ఆయన తలంపులకు విరుద్ధంగా ఏం తెలుసా ఆ వచ్చిండు వీడు వీడు వచ్చిండంటే తప్పక ఏదో పైసలు తీసుకోవడానికి వస్తాడు లేకుంటే ఏదో పొందుకోవడానికి వస్తాడు నా దగ్గరికి వెళ్ళి కొత్తగా రావడంటాం అది దృష్టి నుంచి పుట్టిన గుణగణం అన్నట్టు కానీ ప్రభు నుంచి వచ్చిన గుణగనం ఏంటి ప్రతి ఒక్కరికి సాధ్యమైనక్కడికి సాయం చేయాలన్న గుణగనం కాబట్టి విశ్వాసంలో ఉంటేనే కానీ దేవునికి ఇష్టనిగా ఉండలేవు ఆయన వచ్చింది సారు సేవ చేయడానికే కదా లోకలకి మనుషులు పరిచర్య చేయడానికి చేయించుకోవడానికి కాదంటాడు ఇక్కడే తెలిసిపోతున్నారు చేయించుకునేట్టు నీకు గుణగణము ఏసుప్రభు గుణగణం కాదు జైసేగు వాడి గుణగణమే అందుకే ఎవరన్నా ఇప్పుడు నేను పోతుంటే బ్రదర్ నీ బ్యాగీ బ్రదర్ నేను మోస్తా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకేమంత బరువు కాదు బాధ చెప్పడానికి ఫీల్ అవుతారు లేదు కానీ లైట్కి ఉంది ఏం లేదు బరువు అనేసి నేను వేసుకుంటా లైన్ గుంజుకుంటుంటారు నాకు ఎవరికి ఏ బుద్ధి ఎందుకంటే మనం సేవ చేయడానికి వచ్చినాం కానీ సేవ చేపించుకోవడానికి రాలేదు కొంతమంది పెద సరే కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాడు కదా ముసలి వాడు కదా అని సేవ చేస్తారు కరెక్ట్ కానీ నీ శక్తి నీకు అయినంత వడుకు నువ్వు ఇతరులకు సేవ చేయడానికే ఉండాలా కానీ చేవ సేవ చేయించుకోవడానికి గురికి ఉండద్దు నేనైతే అట్లనే ఈవెన్ వృద్ధాప్యంలో కూడా నేను సేవ చేయించుకోవడానికి వీల్లేదు ప్రభ కాబట్టి ఏసు ప్రభుకి నువ్వు ఎట్లా ఇష్టంగా ఉండాలా అన్న విషయం గురించి నేను మీ అయితే దేవుని యొద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఇది పాయింట్ ఇష్టంగా ఉండాలంటే దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా కాబట్టి ఇక్కడ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇష్టంగా ఉండాలా ఎట్లుండాలా విశ్వాసం ద్వారా కాబట్టి విశ్వాసము ఉంటేనే కానీ దేవునికి నువ్వు ఇష్టంగా ఉండలేవు తర్వాత రెండవది ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలా రెండో పాయింట్ ఎప్పుడు నువ్వు ప్రార్థనలోకి వచ్చింటే నీ ఎదుట ఉన్నడైనా ఆయన కాళ్ళ దగ్గర నువ్వు అది ఫీల్ కావాలా నువ్వు నీక ఆ రావాల ఆ స్పందన రావాల ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన నా దగ్గర ఉన్నాడు అని ఉండాల అప్పుడైనా గ్రహిస్తున్నది వీడికి ఆల్రెడీ అర్థమైపోయింది ఈ విషయాలు తర్వాత తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను అయితే లో చాలా డిఫరెంట్గా ఉంది వాక్యం నేను అందుకే ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి నేను నా దగ్గర ఉన్న బైబిల్లో రెండు ఉంటాయి పెద్ద బైబిల్ అది బరువు కానీ ఇంటి దగ్గరనే చదువుతాను దాన్ని నేను అది బయటకు తీసుకొని చాలా బరువు అయితే అందులో ప్రతి పేజ్ లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ ఉంటుంది రైట్ సైడ్లో తెలుగులో ఉంటుంది ప్రతి వచనం అట్లా నేను చెక్ చేసుకుంటాను అన్నట్టు పొద్దున్న నుంచి పొద్దున్న లేసినప్పుడల్లా దాంతోనే పోతా పైకి ప్రార్థనకి ప్రార్థన అయిపోయినక కొంతసేపు కూర్చొని అదంతా చదివేస్తా ఆ అధ్యాయం ఆ రోజుకి చదివేసి ఈ రోజు ఏం విషయాలు మాట్లాడుతుంది దేవుడు నాతోని అని గ్రహించని ప్రయత్నిస్తాను దాని తర్వాత కిందికి కాబట్టి పాయింట్ నంబర్ వన్ విశ్వాసము పాయింట్ నెంబర్ టూ దేవునికి ఇష్టాలుగా ఉండాలా పాయింట్ నెంబర్ త్రీ ఆయన ఆయన ఇద్దరు వచ్చేవాడు ఎట్లుండాలా ఆయన ఉండడాన్ని నమ్మాలా పాయింట్ నెంబర్ ఫోర్ ఆయనని వెదకాలా ఆయనని వెతకే వారికి ఫలము దయచే నమ్మాలా కాబట్టి ఇంగ్లీష్లో ఏముందంటే కేవలం వెతకడం అని లేదు డెలిజెంట్లీ సీకీం అనుంది డెలిజెంట్లీ సీకీం డెలిజెంట్ అంటే శ్రద్ధతో వెతకాలనుంది ఇంగ్లీష్లో తెలుగులో పోయింది చూడండి తెలుగులో లేదా పదం తన్ను వెతకు అనుంది కానీ ఇంగ్లీష్లో జస్ట్ అట్లా వెతకడం కాదు ఆసక్తితో శ్రద్ధతో వెతకడం పూర్తి పాయింట్ శ్రద్ధతో వెతకాల ఇది నేను నేర్చుకున్నా శ్రద్ధతో ఎట్లా వెతకాల ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే ఈ లోకంలో ఎంతో మంది దైవజనులు ఆయనను వెతుకుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం నిద్రపోయే టైంలో అమెరికన్స్ మేల్కుంటారు బ్రిటిష్ వెస్టర్నర్స్ మేల్కుంటారు యూరోపియన్స్ మేల్కుంటారు వాళ్ళు వెతుకుతూ ఉంటారు వాళ్ళు నిద్రపోయినప్పుడు మనం వెతుకుతూ ఉంటాం అట్లా ప్రపంచమంతా మనుషులు వెతుకుతూనే ఉన్నారు ఆయన కానీ ఎవడన్నా రాత్రిం పగళ్ళు అది నేను చెప్పేది శ్రద్ధతో వెతకడం అంటే ఎలా వెళ్ళలా ప్రతి క్షణమే నేను వెతుకుతూ ఉండాలా లేకపోతే ఏమవుతుందంటే ఈ లోకాతీతమైన వస్తువులనే వెతుకుతా ఉంటాం అన్నట్టు ప్రతిదీ లోకానికి సంబంధించిన విషయాలే ఈ లోకానికి సంబంధించిన ఈ ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఏం సంపాదించుకోవాలి ఏది ఎట్లా సాధించాలి అన్ని ఇవి శరీరాం గుట్టాయి కానీ వాటిని ఎంతో శ్రద్ధతో వెతుకుతారు పరీక్షకు పెట్టాడు చదువులు ఎట్లా చదువుతాడు శ్రద్ధతో కదా మన అదే అదే శ్రద్ధ బైబిల్ చదువులో ఉంటుందా చెప్పండి వరకన్నా ఉండదు ఎందుకంటే అదేమో వాడు పరీక్షకు సిద్ధమవుతున్నాడు ఇక్కడ బైబిల్ చదివి ఉద్యోగం పోతున్నాం మర్చిపోతున్నాం కానీ నువ్వు బైబిల్స్ కూడా పరీక్ష యుద్ధానికి వరకు సిద్ధపడుతున్నావు అని తెలియదు అదొక పరీక్ష కదా యుద్ధం బైబిల్ చదవడం కూడా ఒక పరీక్షనే అని నేను తీసుకున్నా నా లైఫ్ లో ప్రతి బైబిల్ వాక్యం ఈ వాక్యం నేను చదువుతానని క్షణం అంటే ఇప్పుడు నేను దీనికి వరకు పరీక్ష కొరకు సిద్ధపడుతున్నా ఎగ్జామ్ లో అయిపోయే ఏ ప్రశ్న లేదో అయినా కానీ నేను సిధపడాలా ఏ ఎట్లుంటుందో నా పరిస్థితిలో నాకు ఫీల్డ్కి పోయినాక ఆఫీస్ పోయినాక లేక ఇంకా సేవలో పోయినాక ఎక్కడ పోయినా నాకు ఉద్యోగంలో ఎటువంటి అటాక్స్ వస్తాయో ఎటువంటి పరీక్షలు వస్తాయో కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాల విశ్వాసిని జీవితంలో నేను ఎప్పుడన్నా చూపిస్తా వాక్యము ఇవరో చూపించను ప్రతి విశ్వాసి జీవితంలో ఎత్తు పల్లెంలో తగ్గు ఉంటాయి కరెక్ట్ నేను చెప్తుంది లేదు నాకు తెలుగు తెలుగులో ఎత్తు పలములంటే ఏంటి బ్రదర్ వారిని చెప్పగలరా ఎత్తు పలములు అది ఎత్తు ఎత్తు అంటే ఎత్తుగా ఉంటుంది పలములు అంటే డౌన్ అన్నా ఎక్కువ అప్ అండ్ డౌన్ అన్న ఇంగ్లీష్ లో అప్ అండ్ డౌన్ అంటారు అప్ అండ్ డౌన్ అన్నా అప్ హిల్స్ డౌన్ హిల్స్ అంటాం అయితే ప్రతి విశ్వాస జీవితంలో ఇది మీకు నమ్ మీకు ఇష్టం ఉండొచ్చు ఇష్టకపో నచ్చు నచ్చకపోవచ్చు ప్రతి విశ్వాస జీవితంలో ఎత్తులు ఉంటాయి పల్లెంలు ఉంటాయి అంటే అప్ ఉంటాయి డౌన్ హిల్స్ ఉంటాయి అంటే పైకి పైకి ఎక్కడము కిందికి దిగడము అన్న జీవితం ఉంటుంది అయితే నేను ఒకటి గమనించిన కొందరి జీవితాలలో ఎక్కువ కింద భాగంలో ఉంటాయి పల్లెంలో ఉంటాయి ఎత్తులు తక్కువ ఉంటాయి కింత ఎక్కువ ఉంటుంది అంటే వాడు ఆడంబరంగా సంతోషంగా జీవించేది తక్కువ ఉంటది శ్రమలు ఎక్కువ ఉంటాయి వాడి జీవితంలో చెప్పండి మన గ్రూప్లో ఉన్నారు అట్లెవరన్నా నేను చెప్తున్న మన గ్రూప్లో ఎక్కువ ఎత్తులే ఉన్నాయి కానీ తక్కువ పళ్ళం తక్కువ శ్రమలు అనుభవించే వాళ్ళు చాలా తక్కువ నేను చూసిన షార్ట్ టైమే కానీ ఎక్కువ కాలం సంతోషించిన వాళ్ళే ఉన్నారు కేవీపీఎం గ్రూప్లో నేను చూసిన ఒకళ్ళ నేను తప్పు కావచ్చు కానీ మీరు ఎక్కువగా ఎత్తులు చూస్తున్నారు మీ జీవితంలో అంటే ఉన్నతంగా అనుభవాలు సంతోషకరమైన జీవితాలు సమాధానకరమైన జీవితాలు చూస్తున్నారంటే ఇంకోవడం మీ కొరకు కష్టపడుతున్నాడు అన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు రాత్రిం బగళ్ళు ఇంకొవరన్నా మీ ప్రార్థన చేస్తారా ఏ గ్రూప్స్ ప్రార్థన చేస్తున్నాయో వాట్సాప్ గ్రూప్స్ స్కైప్ గ్రూప్స్ ఎవరు ప్రార్థన చేస్తారో మీ గురించి అందుకు మీకు పల్లెలు తక్కువ ఉన్నాయి ఎత్తులు ఎక్కువ ఉన్నాయి అప్ హిల్స్ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి డౌన్ హిల్ అనుభవాలు తక్కువ కానీ నేను మీకు అక్కడ చెప్పాలనుకుంటున్నా ఎంతగా పల్లెముల అనుభవాలు పోతే అంతగా ఆయనకి ఇష్టంగా ఉండగలవు ఎందుకు ఆయనని శ్రమలకుండా పోయడం అపిష్టమైంది అన్నది వాక్యం తన కుమారుడు తన ప్రాణాన్ని పెట్టడము తండ్రికి ఇష్టమైంది మరణం ఆయన తగ్గించుకున్నాడు అంటే తక్కువ కిందికి దిగజారిపోయింది ఆయన బహు భయంకరమైన శ్రమను అనుభవించగలిగిండు కల యోగు ఎంత భయంకరమైన శ్రమను అనుభవించి యోగు కంటే మరీ కష్టమైన శ్రమను అనుభవించిండు యోగు జీవితంలో మనం చూస్తాం ఆయన ఎక్కువ ఎత్తు అనుభవించిండు లైఫ్ లో కానీ తక్కువ పళ్ళం అంటే కిందికి ఎత్తులు ఎక్కువ అనుభవించిండు కిందికి భాగం పల్లెలు చాలా షార్ట్ టైం అనేది కానీ బహు కఠినమైంది మీరు ఎప్పుడైనా ధ్యానించినా లేదా నాకు తెలియదు యోగ గ్రంథము ఆయన విశేషమైన జీవితము ఎక్కువ కాలం అనుభవించండు శ్రమలు తక్కువ కాలం అనుభవించిండు దావిదు రాజు ఎక్కువ కాలం శ్రమలో ఉంచుండు తక్కువ కాలము సంతోషం అనుభవించిండు సొలమును ఎక్కువ కాలము ఆనందం సంతోషం పైన మరి జీవితం జీవించిండు తక్కువ కాలం శ్రమలు అనుభవించిండు సంసోను అంతే ఎక్కువ కాలం ఆనందించండు లోకంలో హెడోనిస్ట్ అవుతాయి ఆదివారం చూపిస్తాం మీకు నేను హెడోనిజం అంటాం అదొక మతం తినడు తాగాల సుఖించాలా ఎప్పుడు చచ్చిపోతామా అని తెలియదు కాబట్టి బాగా తినాలా బాగా తాగాల ఎంజాయ్ చేయాలా లైఫ్ దాని హెడోనిజం అంటాం అదొక మతం అది వారి కడుపే వారి దేవత ఏమి తిందుమా ఏమి త్రాగుతుమా ఏమి ధరించుతుమా ప్రసంగలు చూస్తాం కదా ఇవన్నీ విషయాలు ఈ లోకస్తులు అట్లుంటారు అన్నట్టు హెడోనిస్టిక్ కానీ మనం అట్లా అది అది హెచ్చ హెచ్చైన స్థలం అన్నట్టు ఉన్నతమైన స్థలం అన్నట్టు అది జీవితంలో ఏమంటాం దాన్ని కొండ అనుభవము లోయ అనుభవం అంటారు ఇంకా బాగుంటుంది కరెక్ట్ కొండ అనుభవము లోయ అనుభవం ఎక్కువ కొండ అనుభవాలు చూసిన మీరందరూ లోయ అనుభవాలు చాలా తక్కువ మంది చూసారు కానీ నేను గమనించిన లోయ అనుభవము చాలా తక్కువ కాలమే కానీ చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఎక్కువ కాలము సంతోషకరమైన కానీ దానికి ఏం విలువ ఉండదు అసలు ఏం విలువ ఉండదు సంతోషకరమైన జీవితంలో అది నువ్వు నీకు అది మంచికి కూడా అనిపించదు యథావిధిగా లోకం అంతే శ్రమాలు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుకి సన్నిహితంగా అందుకే కావచ్చు దేవుడు కొండ అనుభవాలు లోయ అనుభవాలు మనకి నడిపిస్తూ ఉదాహరణకి కాలాలు వస్తున్నప్పుడు ఎండకాలం వస్తే ఒక ఇష్టం ఉంటుంది చెప్పు ఒకడికి ఇష్టం ఉంటుంది ఎప్పుడు వస్తాయా వర్షాలు వర్షాలు అని చూస్తారు వర్షాలు వచ్చినాక ఎవరికి ఇష్టం ఉండేది నార్త్ ఇండియాకి పోతే చలికాలం అంటే చాలా ఇష్టం వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉంటారు చెప్పండి మనకు సౌత్ ఇండియన్స్కి చలికాలం అంటే ఇష్టమా అంతే జీవితం కాబట్టి ఆయనని శ్రద్ధతో వెతికే వాడికే ఆయన ఫలం ఇది సీక్రెట్ ఇప్పుడు మీకు అర్థం కావాలా మీ జీవితంలో ఫలం రావాలంటే ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంది అంటే బహుమానం అనింది ఇంగ్లీష్లో మీ జీవితంలో బహుమానం రావాలంటే ఆయనని మీరు శ్రద్ధతో వెతకాలంట చెప్పండి ఎట్లా వెతుకుతారు పొద్దున ఫార్టీ మినిట్స్ పెరియర్ చేసుకుంటే మీకు కూడా చెప్పాలన్నా ఫార్టీ ఫిఫ్త్ వస్తాడు మీరు ఫార్టీ మినిట్స్కి బంద్ చేసుకుంటారు అప్పుడు తెలుస్తుంది ఆయన వచ్చేసి వెళ్ళిపోతాడు వీడు వెతికిండు పిలిచిండి పిలిచిండి పిలిచిండి పిలిచిండి ఉంచటానికి వీడు లేచి వెళ్ళిపోయిండి అట్లుంటుంది అన్నట్టు క్రైస్తవ జీవితం అనేక పర్యాలు మనం ఈ అనుపూర్గం ఇస్తూ ఉంటాం కాబట్టి విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండడం అసాధ్యం తర్వాత ఆయన యుద్ధకు వచ్చివాడు ఆయన ఉండడని నమ్మాల తర్వాత ఆయన వెతుకు వారికి అంటే శ్రద్ధతో వెతుకు వారికి ఆసక్తితో వెతుకు ఆయన బహుమానం లేక ఫలము దయచేవాడిన మాలంట నీకు ఖచ్చితంగా ఫలం వస్తుంది నువ్వు వెతుకుతున్నావు ఉపాస ప్రార్థనలో నేను సీక్రెట్గా అనేక పర్యాలు చెప్పింటే కూడా మీకుని ఒక పెద్ద సమస్య గురించి నువ్వు ఏడు రోజులు ఉపాసం ఉంటున్నావు కానీ ఏడవ రోజు నీకు తెలుస్తుంది ఇంకా ఆ సమస్య అటనే కొట్టుమిట్ నీ జీవితంలో అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇంకొక ఏడు రోజులు కంటిన్యూ చేస్తావు అప్పుడు పద్నాలుగు రోజులు ఆ పద్నాలుగు రోజుల తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేస్తుంటది కానీ ఇంకా ఆ సమస్య ఇంకట్టనే ఉంది ఇంకొక ఏడు రోజులు చేస్తావు అప్పుడు ట్వంటీ డేస్ అవుతుంది అప్పుడు ఉంటుంది దాని ఎఫెక్ట్ అన్నట్టు ఆ ట్వంటీ డేస్ తర్వాత ఆ సమస్య భయపడి పరిగెత్తిపోతుంది అనేసి నేను ఏమైనా రెచ్చగొడతలేను మిమ్మల్ని నా ట్వంటీ డేస్ పేరు ఉండమనేసి అది మీ ఇష్టం అది కానీ నేను చెప్తున్నాను ఆయనకి ఇష్టం ఉండాలంటే శ్రద్ధతో వెతకడం చెప్తున్నా పుత్తప్పుడు వెతకలేం అదే నువ్వు ఒక ఏర్పడ్చుకొని ఉపాస ప్రార్థనలో కూర్చున్నావు అనుకో అది శ్రద్ధతో వెతకడం అన్నట్టు లేదు బ్రదర్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నువ్వు సమర్థించుకుంటున్నావు ఒక పూట ఉపాసం ఉంటే ఏం నష్టం కాదు బాడీ అలవాటు రెండు పూటలు ఉపాసం ఉంటావు లేకపోతే డ్రై ఫాస్ట్ అంటాం అంటే ఉత్త వాటరు ఫ్రూట్ జ్యూసులు కాఫీ తాకుంటూ ఉపాసం చేస్తారు అది నేను బ్రదర్స్ గ్రూప్లో చూసిన కటినంగా ఉపాసం ఉన్నాము వాళ్ళేమో కాఫీలు తాగుతున్నారు వాటరు కాఫీ తాగుతున్నారు అది వాళ్ళ ఉపాసం అంటే దాని డ్రై ఫాస్ట్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్ లో మనం టోటల్ ఫాస్ట్ ఉంటాం డ్రై ఫాస్ట్ వెట్ ఫాస్ట్ ఇట్లాంటి ఏముండవు కంప్లీట్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ అని ఫాస్టింగ్ అన్నట్టు అంటే ఇట్లా కనుక్కున్నారు మనుషులు ఎందుకు డ్రై ఫాస్ట్ ఉంటారంటే కూల్ అది డ్రింక్స్ తాగుతుంటారు ఎందుకు అంటే కొంతమంది నీరసం షుగర్ పేషెంట్స్ ఉంటారు ఇట్లా అన్ని ఇవన్నీ సైంటిఫిక్ గా ఆలోచించుకుంటా అందుకే సైన్స్ అనేది విరుద్ధంగా ఉంటుంది ప్రభుకి ఆయననే పుట్టించండు దాన్ని కానీ సైన్స్ ని ప్రభు కంటే ఉన్నత స్థితికి లేక ఆయనకి సమానంగా పెడితే తప్పు కదా అది పోయిన చూసిన మనం ఆదివారం అదొక మతం సైంటిజం అనేది ఒక తయారు చేసుకుంది ఇలా ఒక ముఖ్యంగా యవనస్తులు నేను అడిగితే భూమి ఆకర్షణ శక్తి ఉందా అంటే ఉంది అంటాడు అరే చూపి అంటే మళ్ళీ చూపించలేడు అరే సైన్స్ అంటేనే చూపియడం కదా సైన్స్ అంటే కండ్లకు కనిపిస్తేనే కానీ నేను నమ్మను కానీ విశ్వాసం ఏమంటది కండ్లకు కనిపించిన అవసరం లేదు కానీ నమ్మడం అది నిజస్వరూపం కదా విశ్వాసం అంటే దాని నిజస్వరూపం అక్కడెక్కడో ఉంది పరలోకంలో దృశ్యమైనవి అదృశ్యమైన వాటికి యొక్క నిదర్శనం అంటాడు పౌలు ఇదే గ్రంథంలో డెబ్బులు రాసిన గ్రంథంలో కండ్లకు కనిపించినవి ఖచ్చితంగా ఉన్నవి అనడమే విశ్వాసం అవి మనం ఎన్నిసార్లు చూసుకున్నాం కూడా బైబిల్లో ఎట్లా చూడాలా నడిది కాబట్టి ఎట్లా వెతకాలా ఆయన నెడదే నేను మీకు కొన్ని పాయింట్స్ చూపించడం నష్టపడుతుందా ఎట్లా వెతకాల వెతకకపోతే ఏమవుతుందంటే మీరు ఇట్లా వినేస్తారు ఎన్ని సంవత్సరాలు వాక్యాలు ఎన్ని రోజులైనా వింటారు ఇట్లనే వాక్యాలు కానీ మీకు దొరకడైనా నేను చెప్తున్నా మీకు ఏషావు గురించి ఆయన కన్నీళ్లు విడిచి ఎంత వెతికినా చివరికి దొరకాలి దేవుడు భ్రష్టత్వంలో పడిపోయి ఇంకా మీకు తెలుసు సవులు సమయాలు చనిపోయిండు సవులుకి ఎక్కడి నుంచి కూడా ఏమంటాం అది దేవుడి నుంచి పిలుపు ఏం వస్తలేదు నుంచి సమాధానం వస్తలేదు అప్పుడు ఏం చేసిండి అయినా సోద చెప్పేవాళ్ళు నెలబోయిండి దేవుని పెట్టాయి ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినోడు మళ్ళా అది బహుభయంకరం కదా నాకు అదే అనిపిస్తుంది చాలా మంది క్రైస్తవుల గురించి నేను చెప్తాను వాళ్ళని క్రైస్తవులు అయండి ప్రార్థనలో జరగకపోతే చివరికి మంత్రాలు తిరగబోతారు నేను చూసిన కేసెస్ ప్రభు ఎట్లా వెతకాలన్నో తెలివాక సైతాన్ని సున్యాసంగా తెచ్చుకుంటున్నారు బాధ అనిపిస్తుంది నాకైతే అది ఊహించినప్పుడల్లా కాబట్టి ఏ రీతిగా ఆయన వెతకాల ఎట్లా వెతకాల శ్రద్ధతో వెతకాలా అని చెప్తాను అంటే ను ఇంకా మనసు నీ మనసు షట్ డౌన్ కావాలా నువ్వు ప్రార్థనలో కూర్చున్నా వాక్యం ధ్యానిస్తున్నా నీ మనసు ఇంకెక్కడ ఉండద్దు కొంతమంది టీవీ ఆన్ చేసుకొని టీవీ చదువుతారు అది ఇంకెంత భయంకరంగా ఉంటుంది కొంతమంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటే చదువుతారు మరీ ఆశ్చర్యంగా ఉంటుంది చూస్తే అది కానే కాదు రహస్యం అనే వెళ్ళిపోయి నువ్వు నువ్వు లైట్ ఆన్ చేసుకొని నీ పుస్తకం తెరుచుకొని బహు జాగ్రత్తగా పదం పదం చదవాలా వెతకడం అంటే అంత సున్నా సంగర్ ఆయన వాక్యంలో ఉంటాడు కదా ఆయన వెతకాల మనం ఒకవేళ నువ్వు సీరని పోతే అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆ పర్వతం కొరకు వెతకాలది ఎక్కడుంది గాలిలో ఉందా ఎక్కడుంది అది వెతకాల ఎన్నో పర్వతాలు ఉన్నాయి లోకంలో మనకు తెలుసు ప్రతిదీ ఆరాధన స్థలమే కానీ అవి దయ్యాలకున్నీ కొన్ని అని మనకు తెలుసు పరిశుద్ధ పర్వతం మీదికి ఎక్కదగిన వాడేవిడు అని మనం చూసినాం కొంతకాలం కిందట వాక్యం నువ్వు వెతకాల కొండలు ఎక్కడం నేర్చుకోవాలా శారీరకంగా నేను చెప్తుంది ఆత్మలో ఉన్నత స్థితికి ఆత్మను ఎదగడం నేర్చుకోవాలా నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎంత హై లెవెల్కి ఎదిగే కొద్దీ అంత విశేషమైన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి కండ్ల ముందు అద్భుతాలు జరుగుతాయి కండ్ల ముందు స్వస్థతలు జరుగుతూ ఉంటాయి అది అది రావాలంటే ఆయనని శ్రద్ధగా అది ఛాలెంజ్ మీకు ఇచ్చిన ఎన్నిసార్లు ఒక్కసారన్నా ప్రభు ముఖం చూడడం ప్రయత్నించండి మోకాళ్ళ మీద ఉండి ప్రభువాన్ని నేను చూడాలా ప్రభు నేను చూడాలని ఆశన పాట పాడతారు కూడా ఉత్తదే ఆ పాట తలత ఇంకో పాట కూడా ఉంది ఆ దేవుని పట్టడం పాడతాం కానీ మనమే చూడం ఎందుకంటే మనకు ఆశ లేదు శ్రద్ధ లేదు అని వెతకడంలో శ్రద్ధ చూపించాలని చెప్తుంది వాక్యం ఆయన ప్రశ్నిస్తున్నాడు అట్లా వెతకండి రా అని కాబట్టి ఎట్లా ఆయనను వెతకాల అంటే ఆగకుండా ఎడ తెగక్క వెతకడం నేర్చుకోవాలా ఆయన దొరికేంతవరకు నేను ఒకసారి ఛాలెంజ్ తీసుకొన్నా ఆయన ముఖ దర్శనం చూసేంతవరకు నేను విడిచిపెట్టాను ఈరోజు ప్రార్థనలో రెండోసారి ఆయన సింహాసనం చూసిన ఎందుకంటే ఆయన ఈ లోకాలకు వచ్చేటప్పుడు సింహాస్ల మీద కూర్చొని ఉంటాడు ఆయన ఆయన శిల మరణని నేను చూసిన ప్రాక్టికల్ కండ్లకు కట్టినట్టు మోకాళ్ళ మీద ఉండి ఆయన శిల మీద ఎంతగా శ్రమను అనుభవిస్తుంది నేను చూసిన కాబట్టి ఆ అనుభవాలు ఉన్నవాడికి అనుమానాలు ఉండవు నేను చెప్పే పాయింట్ అది ఒక్కసారి నువ్వు పర్లోకపు దర్శనాలు చూడగలం ఆరంభిస్తే నీకు ఇంకా దేని మీద అనుమానం ఉండదు ఈయన దేవుడు అని నువ్వు తీర్మానం చేసుకున్నాక నిర్ధారించేసుకున్నాక నీకు ఇంకా ఏ అనుమానాలు ఉండవు లైఫ్లో ఎటువంటి సమస్య నీకు అనుమానం ఉండదు ఆయన పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు ఈ టైంలో పలానా వ్యక్తి దగ్గరికి నేను అడుగుతాను ఓలీ స్పిరిట్ గాడ్ నేను ఇప్పుడు ఏం చేయాలా వాట్ మస్ట్ ఐ డ్యూ ఏం చేయాలి ఈ ఇతనితో నీ సిస్టర్తో నీ బ్రదర్తో నేను ఏం సంభాషించాలా నేనే మనసులోనే మాట్లాడుకుంటా ఉంటా అతనితోని అతను తలంపిస్తాడండి లేకపోతే నీ సత తలంపులకు వచ్చేస్తాయి క్రిస్త కలిగిన మనసు అందుకే మనకి అవసరం ప్రతి దశలో ఎట్లా శ్రద్ధతో వెతకాలా అంటే పట్టుదలతో వృద్ధాప్యం స్త్రీ ఆ యొక్క ఎట్లా ఉంది ప్రతిరోజు ఇంటి ముందు పోయి వస్తుంది నిలబడుతుంది పిచ్చి పట్టింది వాడికి ఆరేమైంది విడిచిపెడతానలేదు నాకని న్యాయం తీర్చేసిండు అయితే పట్టుదలకి ఆ వ్యతిరేకమే సుమరితనం క్రైస్తవులు ఏడు ఎనిమిది గంటలకి నిద్ర లేయడం నాకు అసలు అది ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది నాకు ఎందుకంటే ఒక వాక్యం ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఇంకా కొంతసేపు కొనికి నిద్రిస్తాం ఇంకా కొంతసేపు కొనికి నిద్రిస్తాం అనేవాడు దానికి దరిద్రం వస్తుందంట వాక్యం ఉంది నేను సైంటిఫిక్గా ఏం చెప్తాను వాక్యం ప్రకారంగా చెప్తున్నారు ఖచ్చితంగా దరిద్రం వస్తుంది లేట్గా లేచేటోళ్ళకి అంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారి జామున ఆయన ఆయన ముఖ దర్శనం కొరకు ప్రయాసపడమని చెప్తుంది కానీ నిద్ర పెట్టాల పోగొట్టుకుంటున్నారు అనే అది దరిద్రం ఎందుకు వస్తుంది అర్థం దరిద్రం ఒక దయ్యం అనేది మీకు చూపించిన గతంలో దరిద్రత అనేది ఒక సైతాను దాని యొక్క దురాత్మ అదొక దురాత్మ లేక అదొక అపవిత్రమైన ఆత్మ ఆ దరిద్రతలో దొంగతనాలు వ్యభిచారములు ఏమేమో పిచ్చి పిచ్చి పనులన్నీ మోసం చేయడము దోచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లూటింగ్ చేయడము రాబరీస్ చేయడం ఇవన్నీ దరిద్రం నుంచి వచ్చాయన కాబట్టి నువ్వు శ్రద్ధతో ఆయనని వెతకడం నేర్చుకోవాలా ఈ రోజు నుంచి ఎట్లా విడిచిపెట్టక ప్రార్థనలో కూర్చోాలా ఆయన ముఖ దర్శనం కొరకు ప్రయాసపడాలా నాకు ఈ వాక్యం అర్థం కానీ నేను కొంతకాలం కింద జక్ర గ్రంథంలోని ఒక్క ఒక్క దర్శనము అర్థం చేసుకొని నాకు రెండున్నర నెలలు పట్టింది ఎందుకంటే ఇంటర్నెట్లు ఎక్కడ లేవు అవి యూట్యూబ్స్ ఎక్కడ లేవు బైబుల్ కామెంటరీస్ అలా ఎక్కడ లేవు ఏ పాస్టర్స్ దాని చెప్పలేదు ఈ రోజుకి కూడా లేవు నాకు తెలుసు మనొక్కరిదే ఉంటుంది సంకుబూడి కొంకకి సంబంధించిన బోధ ఎక్కడ లేదు ఇంటర్నెట్ లో మన దగ్గర ఉంటుంది కేవీపీఎం గ్రూప్ వెబ్సైట్లో ఉంటుంది స్టాక్స్ గురించి స్టాక్స్ ఆ ఎట్లుంటే బొమ్మలు కూడా రోజు తీసుకొచ్చి చూపించింది కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ శ్రద్ధగా వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆడ ఆ రీతిగా శ్రద్ధతో వెతకడం వలన నీ విశ్వాసము మరీ అంచలంచలుగా ఎదుగుతూ ఉంటుంది తర్వాత దేవుని మీద ఆధారపడము అధికమవుతూ ఉంటుంది మనకు అది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి నువ్వు మోకాళ్ళ నుంచి ప్రాధాన్యత ముగించుకొని బయటికి వెళ్ళినాక అదే మోకాల మీద నీ హృదయం ఉంటుందా బయటికి వెళ్ళినాక ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడే విశ్వాసం అంటే అదే శ్రద్ధగా వెతికేవాడికి అది సాధ్యం నేను మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ చేస్తా వర్షిప్ కొన్నిసార్లు ఏదో రూపకంగా వాడు నీ మనసులకు నీకు ప్రయత్నిస్తాడు ఎందుకంటే వాని బుద్ధి అది సైతానికి బుద్ధి అది నీ మనసులని ఎందుకంటే నీ మనసు దగ్గర తలంపు కాబట్టి నీ మనసునే వాడు డిస్టర్బ్ చేస్తాడు ఏదో రూపకంగా ఏదో రూపకం ఎందుకంటే వానికి ఇష్టం లేదు నువ్వు ప్రేయర్ చేయడం నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తే వాడి రాజ్యం కులిపోతా కాబట్టి శ్రద్ధతో వెతకాల విశ్వాస సహితమైన ప్రార్థన అవసరం ఈ రెండు మనకి పాయింట్స్ మనం ఇందాక నుంచి చూస్తున్నాము తర్వాత ఆయనని వెతికే వారు ఆయన ఎందు విశ్వాసం పెట్టకపోతే బహుమానం రాదు అయితే ఎక్కడొస్తుంది బ్రదర్ చాలా మంది అంటారు బహుమానం బ్రదర్ ఎప్పుడైనా కానీ చనిపోయినాక అక్కడ దొరుకుతుంది బ్రదర్ బహుమానం అంటారు అది కానే కాదా నేను ఎన్నిసార్లు రుచుపరిచిన నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే చచ్చిపోయినాక బహుమానం పొందితేమని అర్థం ఉందా అర్థమే లేదు కొంతకాలం కిందట కూడా నేను చూపించిన మరణము అనేది నీ శత్రువు వాడిని ఎదిరించమని కూడా ఉంది వాక్యం మరణము నీ శత్రువు మరణానికే మరణం నువ్వు రుచి నీ వల్ల సాధ్యమా ఏ స్టోక్ కదా మరణం మీద విజయం పొందినా లేదా అంటే మరణము ఏ స్టో చూస్తే లేదా ఆయన పట్టలేకపోయింది అది అదొక శత్రువు అదొక డీమ్ అన్నది సైతాన్ అనుచరుడు అది దాని నువ్వు ఎదిరించాలా ఎప్పుడైతే దానికి లోపడతావో అప్పుడు నీ కాలం ముగించుకుంటావు చాలా మంది హాస్పిటల్స్లలో దానికి లోపడతారు అందుకు మరణిస్తారు దాన్ని ఎదిరించినవాడు హాస్పిటల్కి వెళ్ళి బయటకు నేను అందుకే చాలా మందికి ఈ విషయం చెప్తుంట నేను తెలుసా నీవు దీర్ఘ ఆయుష్ అంటే నీ శరీరాన్ని నీ అదుపులోకి తీసుకోవాలా దాన్ని పిచ్చి ఆహారాలతోని చెడగొట్టద్దు విచ్చల్ తిరిగి దాన్ని చెడగొట్టుకోకూడదు దాన్ని నీ కంట్రోల్లోకి తీసుకోవాలా ఎందుకంటే నీ ఆత్ నీ ప్రాణము ఎటో పరిగెత్తానికి చూస్తూ ఉంటుంది అదేమో నీ యొక్క శరీరంలో అరెస్ట్ చేయబడింది బంధించబడి ఉంది కానీ అది పరిగెత్తాలని చూస్తూ ఉంటుంది పరిగెత్తలేని చూస్తే నీ ఆత్మనేమో పోనీయదు అందుకు అది ఏం చేస్తుంది నీ శరీరాన్ని రెచ్చగొడతా ఉంటుంది అది దిందాం ఇది దిందాం ఆడుకోదాం అట్లా పోవడంలో నువ్వు నీ శరీరం కూడా కలుషితం అయిపోతుంటుంది పాప భూరితం అయిపోతుంటుంది అందుకు శరీరం నశించుకోవాల్సి వస్తుంది నేను అందుకే ఏం చెప్తున్నానంటే నీ ఆత్మ నీ ప్రాణము నీ శరీరం ఈ మూడు అవయవాలు ప్రతి మనిషి జీవితంలో నీ ఆత్మ లోపల ఉంటుంది అది అంతరంగంలో ఉంటుంది దాని మీద కవరే నీ ప్రాణము నీ ప్రాణం మీద కవరే నీ బాడీ నీ శరీరం కాబట్టి ఈ మూడిట్ని నువ్వు అదుపులోకి తీసుకోవాలా నేను అట్లనే ప్రార్థన చేస్తా నేను ఎప్పటినే ప్రార్థన చేస్తా ఈ మూడిటితో నువ్వు మాట్లాడచ్చు ఈ మూడిటితోని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వెవరు బాగా అర్థం చేసుకోండి ఈ మూడిటిని నువ్వే ఈ మూడైతే మనం ఆ మూడిటితో మాట్లాడడం ఏంది చెప్పండి ఎవరు చెప్పగలరు అందుకో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే కానీ ఈ అర్థం కావు మనిషి అనేవాడు మూడు కంపార్ట్మెంట్స్ మూడు అవయవాలు మూడు భాగంలని పౌలు ఎప్పుడో తెలుసుకున్నాడు కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం తెలివి చూసి కూడా వాక్యం ఈ మూడు అవయవాలని నీ అదుపులోకి తీసుకోవాలంటే దేవునికి సమర్పించాల మూడింటిని అందుకే ప్రతిరోజు ప్రార్థనలో ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రభా నా శరీరాన్ని ఫస్ట్ బయట లేయర్ ఇది సెకండ్ లేయర్ నా ప్రాణము థర్డ్ డీప్ ఇన్సైడ్ ఉండేది లోపల ఉండేది ఆత్మ ఈ మూడిటిని నేను సమర్పిస్తాను ప్రభావ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన అది నువ్వు ఉచ్చరించాల ఏసు ప్రభు నామం ఉచ్చరించకుండా చేస్తే పోదు అది కార్యం జరగదు ఇంకా అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి కాబట్టి ఆయన ఎటువంటి బహుమానము ఫలముని కీబోతున్నాడు శ్రద్ధతో వెతికినప్పుడు ఈ లోకంలో సమృద్ధి గల జీవితం అందుకే అంటాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును ఆయన ఏమంటున్నాడు నేను వచ్చింది అది సంపూర్ణంగా ఇవ్వడానికి అంటే సంపూర్ణమైన జీవితం ఇవ్వడానికి వచ్చినట్టాడు అటు ఇటు జీవితం కూడా కాదు సంపూర్ణమైన జీవితం అంటే ఎన్ని సంవత్సరాలు మెత్తుసెల తొమ్మిది వందల సంవత్సరాలు బతికిండు అంటాడు ఆ నో అదే రీతిగా మూడు వందల సంవత్సరాలను బతికిండు ఆయన నో మరి చెప్ వాళ్ళ మనుషులే కదా మనలాగా ఆ సమృద్ధి జీవితాన్ని వాళ్ళు ఎట్లా రుచి చూడగలిగిం ఈరోజు లేదా బోధ నిశ్శాయత స్థితి మనిషి సీరియస్గా ఉంటే నిశ్శాత స్థితి మనిషి చనిపోతే నిశ్శాత స్థితి కాబట్టి నేను ఇంకొంచెం చెప్పసేపట్లో ఈ వాక్యాన్ని క్లోజ్ చేసేస్తున్నా రోమి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం రోమి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఆయనని ఆయన ఎందు శ్రద్ధతో వెతకడం అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం ఆయనని ఆయనకి ఇష్టలుగా ఉండడం మొదటి పాయింట్ ఆయనకి ఇష్టలుగా ఉండడము శ్రద్ధగా వెతకడం వాటి గురించి మనం ధ్యానిస్తున్నాం అయితే ఇక్కడ ఏముందంటే తొమ్మిదవ వచనం చూడండి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చూడండి ఇది పాయింట్ ఆయనకి ఉండాలంటే ఏం చేయాలి మీ ప్రేమ నిష్కపటమైనది ఉండగలను ఈ నిష్కపటమైంది అంటే ఏం చెప్పండి అంటే బయటికి ఒకటి లోపలి కొట్టాను కదా అది పాయింట్ నువ్వు ఉదారణ చెప్పిస్తా నేను ఓవరన్ వస్తారు మీరు బ్రదర్ ఇంట్లో చాలా కష్టంగా ఉంది బ్రదర్ ఇప్పుడు చెప్పండి మీ పరిస్థితి ఏంది అదే ప్రశ్న నీకు ఇస్తే నువ్వేం జవాబిస్తు ఎవరన్నా జవాబివ్వచ్చు కదా ఆ పరిస్థితి అటెండ్ అయింది బ్రదర్ నువ్వు అబద్ధిక్కుణ్వి నువ్వు అబద్ధిక్కుణన్వి హండ్రెడ్ కపటం ఉంది నీలో ఎందుకు దేవుడు అందరికీ సమృద్ధిగా ఇచ్చి పరీక్షిస్తారనుంది వాక్యం ఆ వ్యక్తి నీ దగ్గరికి ఇది ప్రభు పెట్టిన పరీక్ష అని ఎప్పుడు గ్రహించరు ఎట్ల తప్పించుకోవాలో దగ్గరికి వెళ్ళి అరే నీ కదా ఉంటే అంతని తెచ్చి కదా ఎక్కువ లేకుండచ్చు కొంచెం ఉండొచ్చు కదా ఇస్తే ఏమవుతుంది కాబట్టి నువ్వు ప్రేమించలేదు నీ ఎదుటి వాడిని ఎప్పుడు నువ్వు అదొకటే ఉదాహరణ ఇంకా ఎన్నో ఉన్నాయి ఎంతమంది దగ్గరకు వస్తారు మంచి సలహాల కొరకు నువ్వు సలహాలే ఇవ్వలేవు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే పలాని వ్యక్తి ఫోన్ చేస్తాడు ఎన్నో రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఏం బ్రదర్ చాలా ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చింది వరకు అంటే నేను అనుకోలే వీడు నాకు సంవత్సరాలు సంవత్సరాలు ఫోన్ చేయలేదు ఇప్పుడు రోగం వస్తే నా దగ్గర ఫోన్ చేసిండు అని నేను కపటం నీలో ఉంది నాకు తెలుసు పలాని బ్రదరు ఈ బ్రదర్ నా గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాడు నా వెనకాల నాకు చాలాసార్లు తెలిసిది ఇప్పుడు నా అరకు వచ్చిండు సాయం కొరకు నేనేం చేయాలా పక్కకు పెట్టాలన్నా సహాయం చేయాలన్నా నీకు తెలుసు వీళ్ళు నీకు అన్యాయం చేసి అయినా కానీ నువ్వు వానికి సాయం చేస్తూ నా జీవితంలో ఎన్నో కేసులు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు వాణ్ణి కాదు ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టన్గా ఉంటావా లేదా వాక్యమైతే ధ్యానించలేవు నువ్వు ఆయనకి నిజంగా ఇష్టనుగా ఉంటావా లేదా ఆయన పరీక్షించాలి ఎందుకంటే ఇది అంత పరీక్ష క్రైస్తవ జీవితమే పరీక్ష అందుకు నువ్వు కొండ లోయలు అనుభవాలు పోక తప్పదు కొండ లోయ కొండ కొండ అనుభవానికి పోయినప్పుడు కొడనొచ్చి అడిగిందనుకో పైసలు నువ్వేం చేస్తావు పక్కకు పెట్టేస్తావా నా జీవితంలో చెప్తున్నా చాలా నాకు ఎంత కష్టం ఉన్నా ఆ టైంలోనే ఎవరొకరు అడుగుతారు పైసలు ఆ టైంలోనే అడుగుతారు ఎవరు పైసలు కానీ నేను ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి అనుభవాలకున్నా నేను ముప్పై సంవత్సరాల కూడా ఇదే జరిగాయి నాకు స్టోరీ ఎవడొకడు సార్ ఇంటి దగ్గరికి పైసలు రాలేదు సార్ కిరాయి కట్టాలి సార్ బియ్యం లేవు సార్ కొంతమంది క్రైస్తవులు మోసగించారు ఆ ముప్పై సంవత్సరాల క్రితం కొంతమంది క్యాథలిక్ పిల్లలు ఉండేటవాళ్ళు వాళ్ళు వచ్చి పైసలు కొట్టేసి పోయి తాగేటవాళ్ళు తర్వాత నేను మానేషనాలకి ఇవ్వడం ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు కొన్నిసార్లు ఆరోపకం కూడా నీ దగ్గరికి శోధన వస్తుంది ఇది ప్రభు వలన కలిగింది కాదు అని నువ్వు తెలుసుకోవాలా రాకపోతే వచ్చిన దగ్గర పైసలు అడిగితే ప్రభు వల్ల కలిగిందని చెప్తావా అది వివేచించాలా నీ బాధ్యత కానీ కొందరికి బహు కష్టంగా ఉంటుంది ఓ బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ నేను ఇంటికి హోమ్ లోన్ కట్టాలా బ్రదర్ నాకు ఒక సిక్స్ థౌసండ్ బ్రదర్ అన్నాడు మీరు చెప్పండి ఎవడో హోమ్ లోన్కి నేను కట్టడం ఏంది ఏమన్నా బాగుందా తినడానికి తిండి లేదు హాస్పిటల్ కొనికి డబ్బులు లేవు మందులకు డబ్బులు లేవంటే దానికి అర్థం ఉంది కానీ నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కొని బ్రదర్ నేను ఈఎంఐ కట్టాలా బ్రదర్ డబ్బులు లేవంటే ఏమన్నా అర్థం ఉందా కోపం వస్తుందా లేదా కానీ అయినా కూడా ఆ టైంలో కూడా నేను పంపిస్తా నాకు తెలుసు ఇది మంచి స్టోరీ కాదు ఇది అయినా కానీ సరే ఆరు వేలు అడిగితే నేను నేను ఆరు వేలు పంపలేనని చెప్తా ఎందుకంటే నాకు తెలుసు వానికి ఒక లెసన్ కూడా నేర్పాలేను ఇది ఎంత మటుకు నిజం నేను ఆరు వేలు పంపలేను బ్రదర్ రెండు వేలు ఇస్తాను అంతకంటే సరే అంటాడు వాడు అప్పుడే తెలిసిపోతుంది మోసగాడని ఎందుకు చెప్తున్నానంటే ఇవి నువ్వు గ్రహించాలా కొంతమంది చాలా మంది ఫోన్లు చేస్తారు ఈ మధ్య అనాథ ఆశ్రమం బెంగళూరులో ఉంది అనాథాశ్రమం అయినా బెంగళూరుపై నువ్వు చూసినావా ఎంతమంది నిజమే నువ్వు సాయం చేయాలా కరెక్టే అనాథాశ్రమం సాయం చేయాలి మనం ఎందుకంటే పిల్లలు ఉంటారు అనాథ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకి మనం సాయం చేస్తే దేవుడు మన పిల్లల్ని కాపాడతాడనుంది వాక్యం నీ పిల్లలు ఎప్పుడు భిక్షం భిక్షం అడగరు అని ఉంది వాక్యం వాళ్ళు ఎప్పుడు భిక్షం అడుక్కోరంట నీ వాళ్ళ లైఫ్ లో ఎందుకంటే నువ్వు చేయబట్టి నువ్వు అనాథలని పోషిస్తే నీ పిల్లలు ఎప్పుడు భిక్షం అడుక్కోరంట వాక్యం ఉంది చెప్పండి ఇట్లా చెప్తే ముందు పోయి పెడతారా ఇంతవరకు ఎవరైనా పెట్టింటరా చెప్పండి నేను ఎన్నిసార్లు చెప్పిన మీకు అనాథ ఆశ్రమాలకు పోయి ఒక పూట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అంతే ఒక మీలు ఇవ్వండి నాలుగు వేలు అంతే ఎన్నో వేలు వేలు ఖర్చు పెడతాం మనం మందుల కొరకు రోగాల కొరకు హాస్పిటల్ దగ్గర అదే నువ్వు ఇక్కడ నీ రోగాలు ఎందుకు మాయంగా ఛాలెంజ్ చేస్తా ఆయనకి ఎట్లా నువ్వు ఇష్టలుగా ఉండగలవు చెప్పు ఏం చేసి ఇష్టంగా ఉంటావు నువ్వు ఏం గొప్ప పని చేస్తే ఆయన ఇష్టం చెప్పు సత్క్రియ చేస్తే నేను మెచ్చుకోనా అంటాడు కదా అయినతో ఏం సత్క్రియ చేస్తున్నాం మనం చెప్పండి వర్షిప్ చేసుకుంటే సత్క్రియ అనేది ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సత్క్రియ అనేది క్రియా అంటే బయట చూపించండి కదా కాబట్టి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను ఆయన నేను అనుభవం చెప్తున్నా చూడండి ప్రతిసారి ఏదో ఒకరిని ఏదో రూపకంగా ఎవరికొకరికి సహాయపడలాగా నన్ను అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు ప్రతిరోజు ఎన్ని కుటుంబాలు అసలు నేను చెప్పలేను నీకు కొన్ని వందల కుటుంబాలకి సపోర్ట్ చేసిన నేను ఈ ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ ఫండ్స్ నేను ఇట్లా పేదవాళ్ళకి ఇట్లా లక్షల లక్షల డబ్బులు ఇచ్చేసిన గవర్నమెంట్ ఫండ్ నా చేతుల ద్వారా ఇప్పుడు ఆ పనులు చేస్తలేము నేను ఎందుకంటే నేను సేవలో ఉన్నాను కాబట్టి ఆ పనులు చేస్తా కానీ సేవలో ఉంటే ఏం చేస్తాను నా సొంత డబ్బు పోయి పెడతా నేను కూడా నా లైఫ్ లో ఇంతవరకు ఎవ్వరు అడగలే నేను పైసలు ఒక్క పైస అడగలే నేను ఎట్లా సాధ్యం ఇది చెప్పండి నువ్వు ఎవ్వరి ధర పైసలు అడగవు కానీ నువ్వు అనేకులకు ఇస్తున్న వంట నీకు ఎక్కడికి ఇదే కదా సీక్రెట్ ఆయన బహుమానం ఎట్లిస్తాడు ఆసక్తితో ఓర్పు శ్రద్ధలతో ఆయన్ని వెతికేవాడికి ఫలం ఇస్తాడు మీ గెలవదేమో నా బ్యాంక్ ఎక్కడుందా సహోదర నీ ప్రేమ మీ ప్రేమ నిష్కప్టమై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొనాలా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇది నేను మీకు ఒత్తి ఒత్తి చెప్పాల్ చెప్పాల్సి వస్తుంది ఈరోజు చెడ్డదాన్ని అసహించుకొనండి మంచి హత్తుకొని ఉండండి ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే పాపంని అసహించుకోవాలా కాంప్రమైజే కావద్దు పాపిని ప్రేమించాలా పాపికి చెప్పాలా అరే నువ్వు పాపంలో జీవిస్తున్నావు నరకానికి పోతావు ఇప్పుడన్నా మారు ఇప్పుడన్నా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో అని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు కనిపించడు ఒకరోజు ఎంత వెతికి ఊర్లు ఊర్లు వెతికినా నీకు సత్యం దొరకదు చెడ్డదాన్ని ఆశయించుకోవడం నేర్చుకోండి నేను మీకు చూపించిన ఈ లోకం అంతా చెడ్డది పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్ అంతా చెడ్డదే టీవీ ప్రోగ్రామ్స్ అన్ని చెడ్డవే అన్ని నేను రెచ్చగొడతాయి అన్ని నువ్వు పులకరింప చేస్తూ ఉంటాయి అందుకు నువ్వు పాపంలో పడిపోతూ ఉంటావు చెడ్డవి నీ మనసుని క్రీస్తుకి సమర్పించుకున్నప్పుడు ఆయన మనసు నీళ్ళకి వచ్చినప్పుడు చెడ్డవాటిని ఎట్లా ఆశిస్తాం కొన్ని రాష్ట్రపతిలో చేసినా వాళ్ళు చెడ్డవాటిని ఆశించి అందరూ అట్లనే మీరు ఉండకుండా జాగ్రత్త పడుడి అన్నడా లేదా పౌలు చెడ్డవాటిని మనం ఆశించద్దు మంచి దానిని హత్తుకొని ఉండాల గట్టిగా పట్టుకోవాల నీతి నియమాలని సహోదర ప్రేమ విషయంలో ఒకని అంత ఒకడు అనుభవ అది అనురాగము గల వారై ప్రేమ విషయంలో ఒకని అంతు ఒకడు అనురాగము గల వారై ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోనుడి నాకంటే మీరే గొప్ప అని ఎంచుకోవాలంట ఈ బ్రదర్ నాకంటే ఎక్కువ బాగా వాక్యం చెప్తాను అని ఈ బ్రదర్ ఇంకా బాగా చెప్తారు నాకు తెలుసు ఈ బ్రదర్ చాలా మంచి వాక్యం చెప్తాడు లేకపోతే ఏమైతే తెలుసా నువ్వు కా తల లేకపోతే ఓహో వీడు నాకంటే ఎక్కువ బాగా చెప్తున్నట్టే నీలో వస్తది వస్తుంది మనం చెప్తా కే విఫ్యంలో ఒకరిని మించి ఒకరు వాక్యాలు చెప్పాలా అది ఛాలెంజ్ రోషంగా తీసుకోవాలా ఎందుకంటే నువ్వు వాక్యం చెప్పినప్పుడు మనుషులు దానికి ఆకర్షింపబడతారు కరెక్ట్ వీళ్ళు చెప్పే దాంట్లో ఏసు ప్రభు ఉన్నాడు అని గ్రహిస్తారు వాళ్ళు కాబట్టి ఆయనకి ఆసక్తిగా ఆయన ఎందు మనము ఇష్టలుగా ఉండాలా అంటే ఈ విషయాలు గ్రహించండి ఆసక్తి విషయంలో ఎట్లుండాలా ఆయన వెతకడంలో ఆసక్తి విషయంలో ఎట్లుండాలంట మాంద్యులు కాక చెప్పండి మాంద్యం అంటే ఏంది ఎవరు చెప్పగలరు అంటే సోమర్ సోమరుతనం అంటే దేవునికి ఇష్టం లేదు ఆయన ఇష్టపడ్డాడు అంతేనా బ్రదర్ తక్కువగా ఉండడం ఆసక్తి విషయంలో తగ్గింపు తగ్గింపు ఉండద్దు అని చెప్తుంటుంది మాంద్యులు అంటే అలసిపోవద్దు అన్న విషయం ఆసక్తి విషయంలో నేను చాలా సార్లు హెచ్చరిస్తా ఉంటాను ఈ ఆసక్తికి సంబంధించి నిన్న ఉన్న ఆశీర్వజ కొత్తగా పాప్సం పొందిన రోజుల్లో ఉన్న ఆశ ఈరోజు ఉందా అది పాయింట్ ఇది ఈ మాంద్యత అంటే కొత్త కొత్తగా రక్షణ పొందిన రోజులలో కృత కొత్తగా పరశుదాత్మ అభిషేకం పొందిన రోజులలో కృత కొత్తగా పొందిన రోజులలో నువ్వు టైం పెట్టినంత టైం పెడుతున్నావా ప్రభుల్లో ఈరోజు ఆ రోజు చేసినంత ప్రార్థన చేస్తున్నావా ఆ రోజు గంటలు గంటలు వర్ వర్షి వర్షిప్ చేసినట్టు చేస్తున్నావా ఆ రోజు చేసినట్టు ఉపాస ప్రార్థన ఈరోజు చేస్తున్నావా ఫస్ట్ టైము రక్షణ వారి జీవితాలు ఎట్లుంటాయి తెలుసా మీకు తెలుసు ఎక్కడైనా సంతోషం ఎక్కడైనా ఆనందము అంత సుఖంగా ఉంటది అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ డేస్లో అన్ని అయినాక లోయ అనుభవం అప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ పాస్టర్స్ చెప్పలేదు కదా స్టార్టింగ్ ఇట్లుంటుంది దాని తర్వాత ఇట్లుంటుంది దాని తర్వాత మళ్ళా అట్లుంటుంది మళ్ళీ దాని తర్వాత ఇట్లుంటుంది అని చెప్పలే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటారు దాన్ని ఇంగ్లీష్ లో రోలర్ కోస్టర్ అంటారు ఈ రోలర్ కోస్టర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉంటుంది పిల్లలు ఎక్కుతారు ఇట్లా పైకి కిందికి పోతుంటుంది అది పైకి పో మళ్ళా కిందికి వస్తుంది కిందికి వచ్చి మళ్ళా పైకి పోతుంది విశ్వాస జీవితం అట్లుంటది నువ్వు పరలోకానికి పోవాలంటే ఇరుకు మార్గం అది పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పోతా ఉంటుంది సీదా ఉండదు ఓకే పైకి వెళ్ళదు అది ఎన్నెన్నో అనుభవాలు ఎన్నెన్నో హెచ్చులు ఎన్నెన్నో పల్లెములు అన్ని అనుభవాలు ఏడుపు బాధ వేదన శ్రమలు నేను గ్రహించిన మోకాళ్ళ మీద ఉన్నంత వరకు సింహం వలె ఉంటాను నేను ఒక్కసారి మోకాళ్ళ మీదకి వెళ్ళి బయటకు వస్తే పిల్లిలాగా అయిపోతా నేను వెంటాడుతుంటే ఏం జరుగుతుందో అని వెంట అనుమానాలు వెంటాడుతూ నేను ఎక్కువసేపు ప్రార్థనకి వచ్చే ప్రయత్నిస్తాను ఎందుకంటే మోకాళ్ళ మీద నేను సింహంలా నిలబడతా సింహంలాగా ఉంటా ప్రార్థన మానేసి బయటికి వెళ్ళిన అంటే భయాలు అంటాడుతూ ఉంటాయి ఏం జరగబోతుందో ఏం వస్తుందో అన్ని మనసు అంతా పరిపరమిదాలు పోతూ ఉంటాయి అందుకు ఎక్కువసేపు ప్రార్థన అవసరం ఇంటి దగ్గర కూర్చుంటే కాబట్టి ఇప్పుడు చూడండి క్లోజ్ చేస్తాను నేను ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువును సేవించడి అందుకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను భాషలో నేను చెప్పేదానికి ప్రతి వాక్య ఆధారం ఉంటుంది నేను ఎన్నిసార్లు మీకు రుజుపరిచిన నేను వాక్యం సపోర్ట్ లేకుండా ఏం చెప్పాను ఒకవేళ అది పర్లు గబు దర్శనాలు అయినా కానీ పాత నిబంధనలు ఎక్కడ ఉందా లేదా చెక్ చేసుకుంటాను క్రొత్త నిబంధనలు ఎక్కడ చెక్ చేసుకొని అప్పుడే నేను దాన్ని రిలీజ్ చేస్తాను లేకుంటే చెప్పను ఆ ఆత్మ ఎందు తీవ్రత ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదు నువ్వు వర్షిప్ చేస్తేప్పుడు పరిశుధాత్మలో కృపారలు భాషల వరము అవి నీ రాకపోతే తీవ్రత లేదన్నట్టు ప్రవచనము నీ మీద రాకపోతే త్రీవతలు లేనట్టు ప్రవచనం వచ్చే టైంలో ఎట్లుంటుంది తీవ్రత బైబుల్ ప్రవచనాలని ధ్యానిస్తేప్పుడు నీకు ఆత్మ మీద తీవ్రత లేకపోతే అవి ఎప్పటికీ రావు బయటికి అప్పుడు నువ్వేం చేస్తు తెలుసా ఏదో బుక్ తీసుకున్న బుక్ వైజ్ అది వచ్చి స్టేజ్ మీదకి ఎక్కుతావు అది నాకు ఇష్టమే ఉండదు అది ఎవరికో బయలుపరిచింది ఆయనకు బయలుపరిచింది నువ్వెట్లా నాదంట నీకు బయలుపరచాల నేను ధ్యానించినప్పుడు ఇది నాకు బయలుపరచబడింది బ్రదర్ అని నేను చెప్తా సూర్యుని దర్చుకున్న స్త్రీ గురించి నేను చెప్పినప్పుడు ప్రతి చిహ్నాన్ని నేను వ్యక్తపరిచిన అవి ఎక్కడలే వింటర్ నెట్లో ఆమె తలకి ఏమున్నది ఆమె ఏముంది వాటన్నిటిని చూపించి ఈమె ఎవరు అని నేను చెప్పిన ఆమె చెప్పలేదు కేథలిక్ మతస్థులు అంటారు ఆమె మేరే మరియమ్మ అన్నారు ఇంకొరు ఇంకేదో అన్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క అన్నాడు కానీ ఎవరు కూడా గుర్తించలే ఆమె ప్రసవ వేదన పడుతున్న లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అది కేవలం మనకి బయలుపరిచిన దేవుడు ఎందుకు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నవందుకు నువ్వు ఆయనకి ఇష్టంగా లేకుంటే ఏమీ బయలుపరచండి నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఎప్పుడు వెతికినావు శ్రద్ధతో ఆసక్తితో వెతకాలా ఈ లోకంలో వస్తువులు షాప్కి పోయి శ్రద్ధతో ఆసక్తితో మన ప్రభు విషయాలని పైనన్న వాటిని మనం అట్లా వెతికినామా చెప్పండి క్లోజ్ చేస్తున్నా చూడండి ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత ప్రభుని సేవించుడి నిరీక్షణ గలవారి సంతోషించు చూశ్రమైనందు ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల్లా కలిగి ఉండండి విడిచిపెట్టకండి ప్రార్థన సమస్య విడిచి ఆ యొక్క పరిష్కారం వచ్చే అంతవరకు మనం ప్రార్థన ఆపద్దు ఇంకా అయిపోయింది బ్రదర్ అంత అయిపోయింది కదా నో ప్రాబ్లం బ్రదర్ అంత సాల్వ్ అయిపోంటే బ్రదర్ అంటే అప్పుడు నువ్వు స్టాప్ చేస్తా ప్రార్థన చెయ్యొద్దు స్టాప్ నువ్వు మోసపోతున్నావు పరిశుద్ధుల అవసరపులలో పాలు పొందొచ్చు ఇది కొంచెం కష్టమే అంటే కానుకల గురించి మాట్లాడుతుంది ఇక్కడ పదమూడవసరంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందొచ్చు సేవకులను చెప్తలేదా వాక్యం బాగా అర్థం చేసుకోండి పరిశుద్ధులు విశ్వాసులు దేవుని బిడ్డల అవసరలో పాలు మనం వారికి సహాయపడాల అవకాశం అని కాడికి శ్రద్ధగా అతిథ్యము ఇయ్యాలా ఎందుకంటే అబ్రాహము లోతొకరే గ్రహించారు బైబిల్లో దేవుదలను చూసి అతిథ్యం తెలియక తెలిస్తే ఏం చేస్తు ఎవరు నీ దగ్గర పొందే అదిత్యము ఎవరు దేవదతలో నీకే తెలియదు ఇన్నరు ఈ లోకంలో దేవదతలు ఉన్నారు వాళ్ళు మనుషుల స్వూపాలు ధరించుకొని వస్తారని నేను మీకు చూపించిన సైతాన్ని కూడా అంతే వాడు మనుషు రూపం ధరించుకొని వచ్చి కూడా మోసగిస్తాడు అందుకే సీక్రెట్ చెప్తున్నాను ఎప్పుడు పడితే అప్పుడు మీద వాళ్ళు చేయబెట్టద్దు ఎవరిలో సైతాన ద్వారా ఒక అనుభవమైంది నా గతంలో చాలా సంవత్సరాల ప్రార్థన చేసి వచ్చినాక యొక్క స్త్రీకో సిస్టర్కి మొత్తం సిక్కైపోయిన నేను ఎందుకంటే త్వరపడి ఎవరు తలల మీద నువ్వు పెట్టద్దనుంది వాక్యం ఎందుకంటే వాడి పాపంలో నువ్వు పాలు పొందుతావనుంది వాక్యం అందుకే తల మీద చెబిటకుంది ప్రభు నేను చేయాల లేదా ఆమె ప్రార్థన ఆయన మాట్లాడే దేవుడు తప్పక మాట్లాడుతాడు పరిశుద్ధుల అవసములలో పాలు శ్రద్ధగా అతిథ్యము ఇచ్చి చుండు హింసించి వారిని దీవించుడి ఇది మన ప్రాక్టీస్ ఎలా ఫోర్టీన్త్ నీకు ఎవడు వ్యతిరేకంగా ఉండో ప్రభావిని ఆశ్రయించు ప్రవ్వా నువ్వు అనగలవా క్షపించవద్దు అనుంది వాక్యం ఎవడు నీకు ఎవడు నిన్ను వ్యతిరేకించినా వాడిని ఆశ్రయించాలని వాక్యం ఉంది ఎందుకంటే పాపం వాడు వాడు తెలియదు వాడు దుష్టిని ఆధీనంలో ఉండి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కానీ వాడు కాదు మాట్లాడుతుందని నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రభావిడ్ క్షమించిన ఆయన వీళ్ళున్న దుష్టాత్మ తొలగించు ప్రభ్వ నాకు ఇతన్ని క్షమించే కృపను అనుగ్రహించు ప్రవ్వ నేను అటనే ప్రార్థిస్తా ప్రవ్వ నా వల్ల కావట్లేదు నాకు నీ కృప కావాలా ఇతని క్షమించాలంటే ఈ బిడ్డని క్షమించాలంటే సిస్టర్ని క్షమించాలంటే ఈ బ్రదర్ని క్షమించాలంటే వీళ్ళు నాకు ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడారు ప్రభావ నాకు ఎక్కడలేని బలహీనత ఉంది కానీ వీళ్ళని క్షమించాలంటే నీ కృప లేకుంటే నేను చేయలేను ప్రభావ క్షమించలేను సంతోషించి వారితో సంతోషించండి ఏడ్చి వారితో ఏడవండి ఎంత కాలమైందో ఏడ్చి ఒకనితో ఒకడు మనసు కలిసి యుండు హెచ్చు వాటి అందు మనసించక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి చెప్పండి ఇప్పుడు హెచ్చు వాటి అంటే లగ్జరియస్ లైఫ్ ఉన్నత స్థితి మీద ఆసక్తి పెడతావా మనసు పెడతావా లేక శ్రమల మీద పెడతావా మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు కీడుకు ప్రతి చేయవద్దు కంక్లూడింగ్ పాయింట్ ప్రతి ఒక్కరికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలంట మనం ప్రతి ఒక్కరికి సహాయపడే జీవితమే మనం కలిగి ఉండాలంట ఇంకా తక్కిన నేను ఇక్కడ ఆపేస్తున్న వాక్యము ప్రతి చివరికి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ప్రతి నీ చుట్టూ ఉన్న ప్రతి వానికి ఏ నువ్వు దేవుని ప్రేమని చూపించగలవు అదే దేవుని సేవ అంటే ఏం చేసిన బ్రదర్ దేవుని సేవ చేసిన దేవుని సేవ అంటే ఏంది బ్రదర్ గౌరవంగా ఆయడం కదా అంటే ఇతరులకు సహాయపడమడం కదా మనుషులందరూ గొర్రెలాగా తప్పిపోయినారు కాబట్టి వాళ్ళు తీసుకుంటు రావాలా పరుదేరికి వాటికి మంచి గడ్డి పెట్టాలా మంచి నీళ్లు తాపాలా అదే కదా సేవ అంటే నిజంగా ప్రేమిస్తే సేవ చేయాలా కదా అంట నా గొర్రెలం కాయి నిజంగా నేను ప్రేమిస్తే నా గొర్రెలం నిజంగా ప్రేమించేవాడు గొర్రెలుగాస్తాడు వాడు ఎవరన్నా కావచ్చు వాళ్ళు ఎవరన్నా కావచ్చు అందులో అదొక జీవన శైలి అన్నిసార్లు నేను చెప్తా ఉంటాను సేవ అనేది జీవన శైలి ప్రతి ఒక్కరికి ప్రభుని చూపించాలి ఎందుకంటే ప్రభుని బయలుపరచుకోవాల ఆయనకి ఇష్టం అది ఆయనని బయలుపరచుకోవడం ఆయనని జీవంగా చేయడం తెలిపి తెలుసుకోవాలి అందరికి ఆయన ప్రేమ దానికి సంబంధించిందే ఆ ప్రేమ నిజంగా మీలో ప్రవహించినప్పుడు మీరు నిస్వార్థంగా ఉంటారు నిస్వార్థంగా ఉంటారు పరిస్థితుల కొరకు సహాయపడతా ఉంటారు ఏవి ప్రేమలో మనం ఎక్కువ ఇస్తాం తెలుసు గ్రూప్లోనే కాకుండా వ్యక్తిగతంగా మన సేవలో కూడా మనం ఖర్చు పెడుతూ ఉంటాం కానుకలు కానీ నెక్స్ట్ లెవెల్కి పోవాలా మనం మన సేవా జీవితంలో నెక్స్ట్ లెవెల్ కి పోవాల కాబట్టి మీరు పోయినప్పుడే మీరు పోయినప్పుడే మీరు చూస్తారు కార్యం జరగడం లేకపోతే మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకున్న కావు కార్యం కానీ ఒక విషయం క్లోజ్ చేస్తున్నా నేను వాక్యము మీరు ఎవరికి ఏ సహాయం చేయాలనుకున్నా ఏ సుక్రీస్తు నామాంన చేయడం నేర్చుకోండి లేకపోతే ఈ లోకస్తులు లాగా ఉంటుంది అది అది పాయింట్ అని చెప్పేది కంక్లూడింగ్ పాయింట్ మీరు ఎవరికి ఏ రూపకంగా సహాయపడాలనుకున్నా ఆయన బయలుపరిచినప్పుడు ఆయన చూపించినప్పుడు ఏ రీతిగా ఆయనకి ఇష్టంగా ఉండాలనుకుంటున్నాం ఆయన ఏ రీతిగా మనుషుల కొరకు తను మనం అట్లా ఉండగలమా విశ్వాసంలో ఆయనకి ఇష్టాలు ఉండగలమా విశ్వాసం అనేది క్రియా కదా అది ఒంటే ఉండి మృతమైపోతుంది క్రియాలు లేకపోతే కాబట్టి నీ క్రియారూపకమైన విశ్వాసం ద్వారానే ఆయనకి ఇష్టంగా ఉండాలా అది ప్రతిది ఏసుక్రీస్తు నామంనని ఈ ఆసక్తి కేవలం పర్శుదాత్మ ఉంటేనే కానీ అది జరగదని ఇంతక ఇష్టం మనం పదకొండవ వచనంలో రెండు రాష్ట్రపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవ వచనం ఒకసారి చూడండి దాంతో క్లోజ్ చేస్తే వాక్యం గౌర రాష్ట్ర పత్రిక పన్నెండో దేము పదకొండవ వర్షంలో ఆసక్తి విషయంలో మాంద్యలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి కాబట్టి క్లోజింగ్ పాయింట్ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న ప్రభుని సేవిస్తాడంట మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళే ఇతరుల కొరకు సేవ ఇతరులని సేవి అప్పుడే ప్రభుకి నువ్వు ఇష్టనుగా ఇష్టరాలుగా ఉండగలవు అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రించగానే ప్రార్థిస్తా పరశుధుర వగు తండ్రి మీకు వందనాలైనా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకెంతో వందనాలు కృతజ్ఞత నల్పించుకుంటున్నాం మేము మీకు రాయబారులుగా ఉన్నాం ఈ లోకంలో క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాం కాబట్టి నైనా మేము వినయంతో మీ యొక్క సేవ ప్ర నెగ్లెక్ట్ చేయాలా అదే రీతిగా ప్రభు ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారమై పరిశుధాత్మ ద్వారా వీటన్నిటిని మేము తెలుసుకొని అనేకులకు సేవ చేయాలా ప్రభా ఆ రీతిగా మీకు ఇష్టలుగా ఉండాలా ప్రభా విశ్వాసం మాలో బలపరిచిస్తే పరిచమాలు ప్రార్థిస్తున్న మా మనసును కలిగించండి కలిగిన మనసుని మాకు అనుగ్రహించండి నైనా ప్రతి ఒక్కరి మేము ప్రార్థించేలాగా తండ్రి సహాయపడండి నైనా మా స్వార్థం కొరకు కాకుండా ఇతరుల బాగుల కొరకు మేము ప్రార్థించాలా ఇతరుల బాగులు కూడా చూడమని చెప్పేరు కాబట్టి మేము చూడాలా ఆ రీతిగా ప్రభా మీకు ఇష్టంగా ఉండేలా అని అనిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి క్షణాను ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి స్వస్థతలు దయచేయండి ప్రతి డిమాండ్ స్పిరిస్ట్స్ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను ఐ కమ్ అగేన్స్ట్ ఈచ్ ఆఫ్ దోస్ డిమాండ్స్ దట్ ఆర్ టార్మెంటింగ్ పీపుల్ వీ రివర్స్ టార్మెంట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లీవ్ దేర్ బాడీస్ లీవ్ దేర్ లైఫ్స్ లీవ్ దేర్ ఫ్యామిలీస్ లీవ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద బ్లడ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమాండ్ యు ప్రభా ప్రతి స్వస్థపరిచి మీ మహిమార్థంగా సాక్షార్థంగా నిలబెట్టుకోమని రాత్రి మంచి దయచేసి వేకుని స్థిరపరచమని వేకుని లేస్తుతించే కనిపరిచే భాగ్యాన్ని దయచేయమని వారి జీవితంలో ఆగిపోయిన మేళన అన్నిటి తిరిగి రప్పించమని యేసు క్రీస్తు పరిశుధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ మన మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం కలుగునుగాక ఆ మేన్ అందరికీ ప్రైజ్లు అంటారు ెసిడెంట్ సిస్టర్ అందరి